మా రక్షక ఏసూ ప్రభా గొప్ప దేవం మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ఇసు ప్రభ యేసూ క్రీస్తు నామం బట్టి ప్రభా కూడి ఉన్న ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి ప్రభా ఎక్కడైతే ప్రభా మీ నామం ఎత్తుకొని వారి మధ్య మీరు ఉంటానన్నారు యేసో ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ఈసో ప్రభ మీ కృపలో మీ యొక్క కనికరంలో యొక్క ధన్యత మాకు మీకు వందనాలు ప్రభా మహిమ స్వరూపి ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహా గొప్ప దేవుడేశు ప్రభా దేవా తరుణం బట్టి మీకు వందనాలు ప్రభా మీరు అక్కడ అనంతరం వరకు వేసేయా మీకొరకే కలిగి పరిశుద్ధంగా ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా అనేకులని ప్రభా మీ తట్టు మీ నామం మహిమార్థమే వాడబడాలా ప్రభా క్రీస్తు నామమున ప్రార్థన చేసినాం తండ్రి మహిమ చెల్లించదాము స్థుతికి పాత్ర స్థుతి మహిమా చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు స్థుతి మహిమా చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు పాప చింతలు పారాదులి ప్రీతితో మము బ్రోచితివీ పాప చింతలు పారాదులీ ప్రీతితో మము బ్రోచితివి ఖ్యాతి వీరుని కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము క్యాతి వీరుణ్ణి కృప తలచీ నీతిగా స్థుతి చేయుదము స్తుతి మహిమా చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచీ అర్పించెదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవనెతిథితిని కృపచే కృంగిపోయిన ఆత్మలను లేవనె తితి వి నీ కృపచే నీదు జీవము మా యేసు ఏసు నిం నే స్ం నీదు జీవము మా కొసగే ఏసుని నే స్తుతి మహిమా చెంచెదము స్థతికి పాత్ర నకో కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు రాజుల రాజునకో రాజుల రాజునకు హెలుయలు అన్న సెవెన్ బ్రదర్ పాడతానన్నావు కదా పాడు బ్రదర్ పాడుతున్నాను నన్ను పిలిచిన దేవా నను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించినది నీ కృపా ఎదురించినది నీ కృప హెచ్చించున్నది నీ కృప మాత్రమే నీ జీవించినది నీ కృపా ఎదురించినది నీ కృప హెచ్చించున్నది నీ కృప మాత్రమే నీ కృపే కావలెను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనే మౌదునయ్యా నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనే మౌదునయ్యా ఏ సయ్యా నైస ఒంటరిగా ఏడ్చినప్పుడో దార్చువారు లేరు తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు ఒంటరిగా ఏడ్చినప్పుడో దార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదు కొన్నవారు లేరు బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే నీ కృప బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప నీ కృపయ లేనిదే నేను లేను నీ కృపయ లేనిదే నేను లేను నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనే మౌదునయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనే య్యా నా ఏసయ్యా చెప్పుటకు నాకేమి లేదు సామర్థ్యం అనుటకు నాకనేమి లేదు నేనని చెప్పుటకు నాకేమి లేదు సామాజ్యం అనుటకు నాకేమీ లేని లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది కృపా అర్హత లేని హెచ్చించినది కృపా నీ కృపయే లేనిదే నేను లేను నీ కృపయే లేనిదే నేను నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనేమవునయ్యా నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృపయే లేనిదే నేనేమవునయ్యా థ్యాంక్ యూ దిలీప్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ వాక్యంలో చూడము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిషుద్ధుడ మహోన్నతుడా కనికిరం గల తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు ఎస్తయ్యా నీకెస్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభాని కృపలో కాచి కాపాడి తండ్రి మమ్మల్ని భద్రపరిచినవు తండ్రి ఆయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని ప్రభానాయన నీ స్వరం వినే భాగ్యము ధన్యత ఇవ్వబోతున్నందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభాని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభానాయన నీవే ప్రభానాయన నీ స్వరంతో మమ్మల్ని మాట్లాడమని ప్రభానాయన ఆయన ప్రాధాయపడుతున్నాను ప్రభా నువ్వే మాతో మాట్లాడమని మా జీవితాలను ప్రభా మేము ఏ రీతిగా మలుచుకోవాలా ఏ రీతిగా నడుచుకోవాలా ఏ రీతిగా మేము ముందుకు పోవాలా ప్రతిదీ మాకు మార్గము త్రోభ మీరే సరళం చేయమని నా ప్రభా ఆయన మీరే మాట్లాడమని నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఇక్కడ ఎనిమిదో వచనం నుంచి నేను చదువుతున్నాను రోమిలకు రాసిన పత్రిక పదో అద్యం ఎనిమిదో వచ ఎనిమిదో అదేమని చెప్పుచున్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే చూడండి ఇక్కడ పౌలు చెప్తున్నాడు రోమిలకు రా అనే సంఘానికి ఏం చెప్తున్నాడంటే వాక్యము నీ యొద్దను చూడండి వాక్యము అంటే ఎవరు దేవుడే కదా మన ప్రభు మన తండ్రి మన ఏసయే కాబట్టి ఆయన వాక్యము నీ యొద్దను అంటే ఆయన వాక్యము నీలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టే కాబట్టి ఆయన వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది చూడండి ఆయన వాక్యము మన నోటి అంటే ఈ జీవమైన యొక్క ప్రతి ప్రవచనము ప్రతి లేఖనము మనము ప్రకటిస్తున్నామంటే అది మన నోటి నుండి ఎవరు మాట్లాడుతున్నారంటే మన తండ్రే మనతో మాట్లాడుతున్నాడు మన నోటి నుండి ప్రతిదీ ఏదైనా కానీ దేవుని ఆయన స్వరము మన నోటి నుండి ప్రకటింపబడుతుందంటే అది ఆయననే మనతో ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వాక్యము నీ యొద్ధను నీ నోటను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే మనకి విశ్వాసము ఎట్లా వస్తది మనము ఎట్లా ఈ కాలంలో ఈ శ్రమల కాలంలో ఈ తెగుళ్ళ కాలంలో ఇలాంటి భయంకరమైన ఆయన ఉగ్రత దినాల్లో మనము బ్రతకాలి మనం కాపాడబడాలి మనము రక్షించుకోవాలి మనలో అంటే చూడండి ఆయన వాక్యమే నీ యొద్ధ ఉండాలా నీ నోటి నుండి నీ హృదయంలో ఆయన వాక్యం ఉంటేనే మనం రక్షించబడతాము లేదంటే మనము రక్షింపబడలేము ఎందుకు రక్షింపబడలేమంటే నీకు విశ్వాసం ఉండదు నీకు విశ్వాసం లేకపోతే నువ్వు బలహీనం అయిపోతావు నువ్వు మనకి ఏ చిన్న శ్రమ రాగాలే ఏ దుఃఖం రాగాలని ఏ బాధ రాగాలే మనము చాలా వేదన రోదన మనలో వస్తుంది కానీ ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే ఆయన వాక్యము నువ్వు కానీ స్వీకరిస్తే చూడండి మన ప్రభువే నీలో ఉన్నట్టు కాబట్టి విశ్వాసమునకు కథ ఆయన దానిని కొనసాగించేవాడు మన తండ్రి కాబట్టి నువ్వు అలా ముందుకు వెళ్ళిపోతావు ఎన్ని శ్రమలు రాని నీ ముందు వెయ్యి మంది కూలినా నీ ఎడమ పక్కన మంది కూలిన వేటగాని ఊరిలో నుండి ఎన్ని నాశనకరమైన తెగులు రాని పగటి వేళ కలిగే భయమైనను రాత్రి వేళ సంచరించే తెగులైనను ఏవైనా రాని కానీ నువ్వు మాత్రం భయపడవు ఎందుకు నువ్వు భయపడవంటే నువ్వు ఆయనని కలిగి ఉంటే నువ్వు భయపడవు ఆయనని కలిగి ఉంటే నీలో విశ్వాసం ఉంటది కాబట్టి నువ్వు వెళుతున్న ఏదైనా కానీ ఏ శ్రమైనా కానీ ఏ బాధ అయినా ఏమైనా కానీ నీకు నీ మైండ్లో ఆయన వాక్యం ఉంటది కాబట్టి ఇది నువ్వు భయపడవు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావు ఇవి నీలో లేకపోతే ఈ శ్రమల కాలంలో ఈ బాధల కాలంలో నువ్వు ఎటు పరిగెత్తుతావంటే ఎక్కడ నీకు సహాయం వస్తుంది ఎక్కడ నీకు స్వస్థత వస్తుంది ఎక్కడ నీకు సంతోషము సమాధానం వస్తుంది నువ్వు లోకమంతా పరిగెత్తినా అవన్నీ ఇచ్చేది మన తండ్రి మన ప్రభువే ఆయననే నీకు సమాధానం ఇవ్వాలా ఆయననే నీకు ఆదరణ ఇవ్వాలా ఆయననే నిన్ను కనికరించాలా ఆయననే నిన్ను క్షమించాలా ఆయననే నీ పట్ల ప్రేమ చూపించాలా ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయననే కాబట్టి నిన్ను ఆయన స్వరూపంలో పోలికలో మనుషులను మట్టిలాంటి వాళ్ళని సృష్టించింది ఆయననే కాబట్టి కాబట్టి నువ్వు ఒకవేళ నీ జీవితము ఆదరణ లేనికరమైన జీవితంలో నువ్వు వెళ్తున్నావా నీకు ఆదరణగా ఆయనని ఎదుట ఉంటాడు ఎందుకు ఆయనని ఎదుట ఉండాలంటే నువ్వు ఆయనకి చోటి ఇవ్వాలా నీ హృదయంలో అంటే ఈ ప్రకటింపబడుతున్న ఏదైతే ఆయన బిడ్డలు ఆయన ఏర్పరచుకున్న ఆయన దాసులు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యాన్ని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలా నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలంటే నీ నోటి నుంచి వాక్యాన్ని స్వీకరించాలా దాన్ని నీ నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటేనే నీకు విశ్వాసము చూడండి ఎందుకు మనకి మన గ్రూప్లో అన్న కానీ అందరూ ఎన్నో ఆత్మీయుల సత్యాలు చెప్తున్నా ఇంకా మనలో బలహీనత ఉంది ఇంకా మనలో స్థిరమైన ఆలోచన లేదు స్వస్థ బుద్ధి లేదు మనకి ఇంకా మనలో మన జీవితంలో సమాధానం లేదు ఇంకా మనలో ఇంకా అభివృద్ధి లేదు ఎందుకు లేదంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వలేదు కాబట్టి నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో చోటివ్వడం అంటే పరిశుద్ధుడు పరిశుద్ధత కలిగిన తండ్రి ఆయన ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా ఒక పరిశుద్ధమైన ఆలయమే చూడండి పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధమైన స్థలములో ఇలాంటి చీకటికి తోటి ఉండదన్నట్టు నీ హృదయము ఇప్పుడు ఈ తెగుళ్ళు ఇవన్నీ చీకటి చీకటి శక్తులే కదా ఆ చీకటి తెగుళ్ళవి అవి నువ్వు విలుగువి నీలో పరిశుద్ధుడైన తండ్రి ఉంటే నువ్వు పరిశుద్ధత కలిగి ను జీవిస్తే అవి నీ దగ్గర చోటు ఉండదు నీవే ఒక వెలుగయ్యి ఆ చీకటినంతా నువ్వేం చేస్తావు తరిమి కొడతావు నువ్వేం చేస్తావు తెలుసా ఈ సర్పాలను తేలను నీ పాదాలతో వాటిని నువ్వు ఈ లోకంలోకి అనగదొక్కుతావు అలా నువ్వు అనగదొక్కాలంటే నీకు ఎవరు సహాయకుడు కావాలా ఎవరి పట్ల నువ్వు విశ్వాసం ఉండాలా ఎవరు నీకు ఉండాలంటే ఈ దేవుని వాక్యమే ఆ వాక్యమే ఆయన ఆయన స్వరమే ఇది ఆయన నోటి మాటలేవి ఆ మాటలు కలిగి ఉండి వాటిని నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళినావనుకో ఎలాంటి సర్పాలైనా రాని ఎలాంటి చీకటి కోణమైనా రాని ఎలాంటి తెగులైనా రాని ఎలాంటి ఏవైనా రాని నువ్వు మాత్రం నీ పాదాలు అక్కడ పెడితే ఆ చీకటి అంతా వెలుగు రాంగలే మనము సూర్యుడు రాకముందంతా ఈ లోకమంతా చీకటితో ఉంటే ఒకసారి సూర్యుడు వెలుతురు అది వెలుతురు అవుతుందా లేదా నువ్వు కూడా ఒక వెలుతురే నువ్వు కూడా ఒక వెలుగు ఎట్లా నువ్వు వెలుతురు వెలుగవ్వాలంటే ను పరిశుద్ధత కలిగితేనే ఆయన వాక్యం నీ హృదయంలో నువ్వు స్వీకరిస్తేనే నీ నోటితో ను ఒప్పుకుంటేనే నువ్వు ఒప్పుకొని నిన్ను నువ్వు మార్చుకుంటేనే జీవం కలిగిన దేవుడు నీకు తోడుంటాడు నువ్వు ఒప్పు కొనకుండా వినిన దాన్ని నువ్వు హృదయంలోకి స్వీకరించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నీలో చీకటి వస్తుంది చీకటి వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది నీకు ఏమీ కనిపియవు నీకేమన్నా కనిపిస్తుందా చీకటిలో ఉంటే నీ ఎదుట మనిషి ఉన్నది కూడా నువ్వు చూడలేవు అంటే చూడండి ఆత్మీయంగా నువ్వు గ్రుడ్డివాడి పోతావు మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోపోతే మనం గ్రుడ్డి అంటే చీకటి కాబట్టి చీకటిలో సంచరించే తెగుళ్ళు అన్నీ వచ్చి నీలోకి వచ్చి వస్తాయి నీ దగ్గరకు వస్తాయి అదే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు కానీ స్వీకరించే హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు వెలుగుగా మారుతావు ఆ వెలుగు అనేక చీకటి ప్రాంతాలను ఏం చేస్తుందంట వెలుగుగా మారుస్తుందంటే అనేకమైన పాపంలో జీవించే వాళ్ళందరినీ నువ్వేం చేస్తావు పరిశుద్ధుడిగా మారుస్తావు అది ఎట్లా సాధ్యమంటే ఈ ప్రకటింపబడుతున్న దేవుని వాక్యం ద్వారానే కాబట్టి మనమైతే బహుజాగ్రత్త పడాల ఈ టైంలో అన్న చెప్పినా ఎవరు చెప్పినా అవి దేవుని మూలంగా కలిగినవి కాబట్టి నువ్వు వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ను స్వీకరించి పాటించి ను జాగ్రత్త కలిగి ఉండాల ఈ కాలం అలాంటి కాలం నువ్వు అలా వినకుండా రకరకాల బోధకుల మాటలు విని రకరకాల యూట్యూబ్ ఛానల్లో రకరకాల సంఘాలకు వెళ్తూ అలా వెళ్ళినావనుకో వాళ్ళు ఒకటి చెప్తారు ఇంకోటివరు చెప్తారు ఇంకోటివరు చెబుతారు అయ్యో ఈ చెప్పిండు ఆయన చెప్పిండు ఈ చెప్పిండు నీకు క్వశ్చన్స్ వచ్చి నువ్వు ఒక సైంటిస్ట్ లాగా ఒక జ్ఞాని లాగా అయిపోతావు అనమాట అప్పుడు నువ్వు ఏది కాకుండా అయిపోతావు వెర్రివాడి లాగా అయిపోతారు ఎందుకు వెళ్ళిపోతారంటే ఇన్ని రకాల బోధలుంటే ఏది నమ్మాలా కూడా తెలియదు కానీ మనము నమ్మాలా ఆది నుంచి ప్రకటింపబడుతున్న దేవుని వాక్యము అది ఎట్లా కలగాలంటే అది మనం ఎట్లా దాన్ని రుజువు పరచుకోగలమంటే మనలో వివేచన ఉండాలా మనలో జ్ఞానం ఉండాలా మనలో పరిశుద్ధాత్ముడి సహాయము ఆయన సహాయంతోనే మనం ఏదైనా చేయగలం ఆయనే సహాయకుడు ఆయన సహాయం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు నువ్వు సర్పాలు కాదు తేళ్ళను కాదు ఏమీ మనం చేయలేం ఎందుకంటే ఆయననే మనకు సహాయకుడు కాబట్టి మోసేకి ఆయననే నడిచిండు మోసే తోటి కాబట్టి ఆయన మోసే ఎర్ర సముద్రాన్ని ప్రతిదీ ఎలా చేయగలిగిండు ఆయన సహాయం లేకుండా చేయలేడు కదా నీ సేవలో కూడా అద్భుతాలు సూచక క్రియలు అవన్నీ నీ సేవలో జరగాలంటే నువ్వు దేవుని సహాయం తీసుకోవాలా చూడండి ఆయన ఏం వాక్యము నీ వద్దను నీ నోటను నీ లోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే చూడండి అదేమనగా ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడుదువు నువ్వు ఎట్లా రక్షింపబడతావంటే చూడండి నీ నోటితో ఒప్పుకోవాలంట ఎవరు అదేమనగా ఏసు ప్రభు చూడండి నువ్వు తండ్రిని నీ నోటితో ఆయననే దేవుడని ఆయనే నీ పాపముల నుంచి విడుదల ఇచ్చిండని ఆయన రక్తంలోనే నువ్వు కడగబడినవని ఈయననే దేవుడు ఈయన తప్ప ఇంకా వేరే దేవుడు లేడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలా నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని చూడండి ఆయన మరణాన్ని కూడా జయించాడు పునరుద్ధానుడైనాడు కాబట్టి ఆయన పునరుద్ధానుడైనాడు కాబట్టి చూడండి నీ పాపపు జీవితం కూడా పునరుద్ధానమైంది ఆయన ఎట్లా మరణాన్ని జయించి లేచి ఆయన ఆత్మగా పరిశుద్ధత చూడండి నువ్వు కూడా నీ పాపపు జీవితాన్ని నుంచి నువ్వు లేపబడిన వాడివే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన మరణంలో నుంచి లేపబడిన వాళ్ళే అంటే మీరందరూ మీ పాపపు జీవితంలో మీరు జయించిన వారు అలా జీవించిన వారు ఎట్లా పరిశుద్ధత కలిగి జీవించాలకుండా చూడండి దేవుని వాక్యం చోటీయకపోతే నీలో పరిశుద్ధత ఎక్కడ వస్తుంది విశ్వాసం ఎక్కడ వస్తుంది నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు నీతిమంతుడు ఆయన ఆయనని నువ్వు ఆయన ఆయన నీతో నడిస్తే ఆయన నువ్వు సహాయకుడిగా ఉంటే నీ హృదయంలో ఆయన ఉంటే ఆయన గుణగణాలు నీలో ఉంటాయి కాబట్టి నువ్వు నీతిగా నడుచుకుంటావు కానీ చూడండి ఆయన మృతుల నుండి లేపెను నీ హృదయం నువ్వు విశ్వసించాలా అంటే నువ్వు హృదయంలో నువ్వు గట్టిగా నమ్మాలా ఆ హృదయంలోను నమ్మాలా నువ్వు స్వీకరించాలా ఆయనని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించాలా నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించకపోతే చూడండి మనము దేవుని విషయంలో మనం ముందుకు పోలేం మన హృదయాలను కఠిన పరుచుకుంటే దేవుని వాక్యమును వినుట విను మీరు వినువారు మాత్రమే ఉండి చూడండి వినక వినువారు మాత్రమే ఉంటున్నారు కానీ విని ప్రాటించి ప్రకటించే వారిగా ఉండట్లేదన్నట్టు యాకోబు రాసిన పత్రికలో ఉంటది మనం వినువారు మాత్రమే ఉంటే సరిపోదు అది ఎట్లా ఉంటది వినువారు మాత్రమే ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇసుక మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళు క్రీస్తునే బండ మీద ఆ బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు కాబట్టి ఒక శ్రమ లేదా వాళ్ళ జీవితంలో ఒక ఏదైనా ఒకటి జరగంగాలే వాళ్ళు ఏమైపోతారు కదిలింపబడతారు అంతే కదా ఇసుక మీద ఇల్లు ఏమవుతుంది ఒక గాలి రాగాలి అది కూలిపోతుందా లేదా వీళ్ళ ఆత్మీయ స్థితి కూడా అట్లా కూలిపోతుంది కాబట్టి నువ్వు విని పాటించేవాళ్ళలాగా ఉంటే నువ్వు ఎట్లా ఉంటావంటే క్రీస్తునే ఆ బండ మీద నీ పునాది ఉంటుంది అది ఎన్ని భూకంపాలు రాని ఎన్ని సునామీలు రాని ఈ ఆకాశ మండలాలు ఈ నక్షత్రాలు ఈ సృష్టే తలకిందులు అవని ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న కదిలింపబడడు ఎందుకంటే ఆ బండ మన తండ్రే ఆయన ఆయన పునాది మీద నీకు ఇల్లు అంటే నీ ఆత్మీయ స్థితి ఆ బండ మీద నువ్వు ఏర్పరచుకోవాలా అది ఎట్లా సాధ్యమవుతుంది నీ నోటితో దేవుని వాక్యాన్ని నువ్వు ఒప్పుకోవాలా అది నీ దగ్గరికి తెచ్చుకొని నీ హృదయంలో భద్రపరుచుకుంటేనే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉండవు క్రీస్తనే బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళలాగా ఉంటావు కాబట్టి చూడండి అప్పుడు మనము జడియము బెడియము బెదరం అనమాట ఎన్ని రాని నువ్వు స్థిరంగా ఉంటావు ఎన్ని శ్రమలు రాని ఎన్ని రాని ఎన్ని తెగులు రాని ఎంత కష్టాలైన రాని ఎలాంటివి రాని నువ్వు నువ్వు ఎలా ఉంటావంట జడి బెదరం అంట అవన్నీ ఆయన ఒక వాకుతోనే ఏర్పడినాయి ఆయన ఒక మాట గద్దిస్తే అవి లోబడతాయి కాబట్టి ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు గద్దిస్తే అవి కూడా ఆగిపోతాయి అందుకే సర్పాలను పాములను మనం ఎందుకు అనగదొక్కుతాడు మన ప్రభు అంటే వాటి మీద ఆయనకు అధికారం ఉంది అదే ఆయన నీతో ఉంటే ఆయన నీకు సహాయకుడు ఉంటే ఆయన సహాయం నీలో ఉంటే నువ్వు కూడా వాటిని మనం అనగదొక్కగలం కాబట్టి చూడండి నువ్వు విశ్వసించిన నువ్వు రక్షింపబడాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ను స్థిరపరుచుకోవాలా అది నువ్వు ఆ దేవుని వాక్యం అని ఈ ప్రకటించే వాక్యాన్ని నీ హృదయం అనే ఒక పంటలో ఆ విత్తనాన్ని నువ్వు నాటుకోవాలా నువ్వు నాటుకోకపోతే చూడండి ఈ శ్రమలు భయంకరంగా రాబోతున్నాయి కాబట్టి నువ్వు కూలిపోతావు ఎట్లా అంటే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూలిపోతారు ఒక్క దేవుని బండ మీద క్రీస్తనే బండ ఆ మూలరాయ నీకు తలరాయిగా అని నువ్వు అనుకొని ఆ పునాది మీద ను ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టేవాడు మన ప్రభువే ఎట్లా కడతాడంటే ఈ వాక్యమే నిన్ను ఇల్లు కడతది ఈ ప్రకటింపబడుతున్న వాక్యమే కడతది ఎందుకంటే మోసే దేవుని ఇల్లు నమ్మకంగా ఉన్నాడు కానీ ఇల్లు కట్టిన వాడు ఎవరు మన ప్రభువే కాబట్టి ఆయననే కడతాడు కాబట్టి ఆయన కట్టాలంటే ఈ వాక్యం నీ హృదయంలోకి రావాలా ఆ హృదయం నువ్వు కాఠిన్యపరుచుకుంటే ఆ హృదయం ఎంత కాటికి నీకు ఆదరణకరమైనదే గోరుకుంటా ఉంటది కానీ మనం ఇప్పుడు ఆదరణకరమైన దాంట్లో లేము మనం ఇప్పుడు రక్షించుకోవాలా కాపాడుకునే కాలం ఎందుకంటే ఆయన రాకడికి మనం దగ్గరున్నప్పుడు మనం రక్షించుకోవడానికే ప్రయాసపడాలా మనం కాపాడుకోవాలా మన కుటుంబాలని మన పిల్లలని నిన్ను నువ్వు కూడా కాపాడుకోవాలా నీ ఆత్మను కూడా నువ్వు కాపాడుకోవాలా కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టొద్దు అది నువ్వు హృదయంలో భద్రపరుచుకోవాలా విని పాటించే వారిగా ఉండాల వినిపోయి మళ్ళీ యథావిధి జీవితం జీవిస్తే నువ్వు ఖచ్చితంగా ఒక శ్రమరాంగా నీ సేవా జీవితం మొత్తం ఆత్మీయ స్థితి విశ్వాసం అంతా పడిపోతుంది చూడండి ఎల నీతి కలుగునట్లు మనుషుడు హృదయములంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును నీకు నీతి కలగాల ఆయన నీతి సూర్యుడు కదా మన ప్రభు చూడండి ఆయన నీలో ఉండాలంటే నువ్వు హృదయంలో విశ్వసించాలా ను నమ్మాలా కఠినమైన వాక్యం రాని ఏ వాక్యమైనా రాని ఆయన నుంచి కలిగినది ఏ వాక్యమైనా ఏ స్వరమైనా నువ్వేం చేయాలా విశ్వసించాలా నువ్వు నమ్మాలా నువ్వు స్వీకరించాలా చూడండి చాలా మంది లోకంలో ఎట్లా అయ్యనరంటే వాళ్ళ తగిన వాళ్ళకి ఎట్లా కావాలో అట్లాంటి బోధకులను ఏర్పరచుకున్నారు అలాంటి గుంపులో మనం లేము మనల్ని ఏర్పరచుకుంది ఆయన ఆయన ఎట్లా చెప్తే అట్లా మనం నడవాలి కానీ మనుషుల మెప్పు కోసమో లేదా మనుషుల ఎందు దయ కోసమో వాళ్ళ మనం కాదు మనం ప్రయాసం అది కాదు చూడండి కఠినమైన వాక్యమైనా ఏ వాక్యమైనా మన హృదయంలో అది విశ్వసించాలా ఇది ప్రభువు నుంచి కలిగిన స్వరమా కాదని నువ్వు దాన్ని రుజువు పరుచుకొని వాక్యం ద్వారా దాన్ని నువ్వు ఏం చేయాలా రుజువు పరుచుకొని ఆయన ఆత్మతో నువ్వు దాన్ని సహాయంగా తీసుకొని వివేచన కలిగి జ్ఞానం కలిగి ను ఉంటే అది నువ్వు విశ్వసించాలా తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను నీకు రక్షణ అంటే దేవుని వాక్యమే లేకపోతే నువ్వు శ్రమంలో ఆ సర్పాలు తేళ్లను ఎట్లా ఎదిరించగలవు నీకు ఎట్లా వాటి నుంచి రక్షణ వస్తుంది అవి కాటేస్తే వాటి విషయం నీలోకి ఎక్కిపోతే నువ్వు మరణిస్తారు కదా కాబట్టి ఆ సర్పాలను తేళ్ల నుంచి నువ్వు అంటే నీకు రక్షణ కావాలంటే ఎవరు ఈ వాక్యమే ఈ ప్రకటింపబడుతున్న జీవుని వాక్యమే నిన్ను రక్షణ నీకు రక్షణ ఇంకా వేరే ఏమి నీకు రక్షణ కాదు నువ్వు అనుకోవచ్చు నువ్వు ధనవంతుడివా నీ ఆస్తి నిన్ను కాపాడలేదు నువ్వు ఈ లోకంలో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేదా ఈ లోకానికి నువ్వు ప్రధానమంత్రి కావచ్చు నువ్వు సీఎం ఎవరైనా నువ్వు ఈ లోకంలో ఎంతటి ధనవంతులైనా ఎంతటి ఐశ్వర్యవంతులైనా నువ్వు ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా నువ్వు ఎంత సంపద కలిగి ఉన్నా ఎంత బంగారం కలిగి ఉన్నా ఎంత వెండి కలిగి ఉన్నా నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతి గాంచినా చదువుకున్న వాడివైనా నువ్వు ఎలాంటి సైంటిస్ట్ వాడువైనా నీకు రక్షణ అనేది తండ్రి యొద్ధ నుంచి తప్ప నీకు రక్షణ ఏమి రాదు నువ్వు కలిగి ఉన్నది ఏది నిన్ను కాపాడలేదు ఒక్క ప్రభు దప్ప అది నీకు రక్షణ కావాలంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలా నువ్వు విశ్వసించి స్వీకరించాలా దేవుని బిడ్డలు ప్రకటింపబడుతున్న ప్రతి వాక్యాన్ని నువ్వు విశ్వసించి దానిని నువ్వు పాటించాలా పాటించకపోతే ఆ వాక్యం విన్న వాక్యం నీ ఉదయంలో ఉండదు ఈ దినం చెప్పిన వాక్యం నీ జీవితంలో ఉండదు ఎందుకంటే ఐదు దినాల ధరితే నువ్వు మర్చిపోతావు యథావిధిగా జీవిస్తావు అదే నువ్వు పాటించినవు అనుకో నువ్వు రోజు ఎట్లా తింటాం మనం తింటామా లేదా ఉదయాన్నే తింటాం మధ్యాహ్నం తింటాం అది ఎట్లా ఒక పాటించడం వల్లనే కదా నీకు ప్రతిరోజు అయ్యో నేను మధ్యాహ్నం ఈ రోజు అన్నం తినలేదని టక్కని గుర్తుకో నువ్వు ఇది కూడా పాటిస్తే అయ్యో ఈ వాక్యాను సారంగా నేను జీవించట్లేదే ఈ వాక్యం ప్రకారం ఇప్పుడు నేను చెయ్యట్లేదే ఇది దేవునికి అవిధేయత కలిగించేదే ఇది పాపానికి చోటిచ్చేది ఇది నేను చేస్తే నాకు రక్షణ ఉండదే అని నీలో భయం రావాల అది ఎట్లా భయం వస్తుందంటే అది నువ్వు పాటిస్తేనే పాటికొండా వినిపోతే ఏమొస్తుంది వింటావు ఈరోజు మంచిగా ఉందని మనం అనుకుంటాం పది దినాల పోతే ఆ వాక్యం విడిపోతుందో పోతది ఎందుకు దేవుని వాక్యాలు రిపీటెడ్ రిపీటెడ్గా వస్తున్నాయంటే మనుషులు పాటించకపోవడం వలన ఇవి రిపీటెడ్గా మీ దగ్గరికి వస్తున్నాయి ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తుండు ఒక అల్లారం లాగా ఉన్నాడు తండ్రి ఎందుకు అల్లారం లాగా ఉన్నాడంటే ఆయన బిడ్డలందరూ నిద్రపోతున్నారు గాఢాందమైన నిద్రలో మొత్తులైపోయి పనుకుంటే అల్లారం కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే నేను నాలుగింటికి లేవాలనుకునేవాడు కూడా మర్చిపోయి అట్లనే నిద్రపోతాడు కదా అప్పుడు అల్లారం పెడుతుంది మన ప్రభు ఈ దినము అల్లారం లాగా ఉన్నాడు ఒక కేక వేసేవాళ్ళలాగా ఉన్నాడు ఎందుకంటే ఆయన బిడ్డలందరూ నిద్రపోతున్నారు గాఢమైన నిద్రలో ఎందుకు ఆ నిద్ర మతలో ఒక్కసారిగా ఉపద్రవం పడితే అప్పుడు టక్కన లేసి పరిగెత్తరు అట్లా పరిగెత్తకూడదనే ఆయన ఏం చేస్తాడు కేక అల్లారం లాగా నీకు రిమైండ్ చేస్తూ ఉంటాడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అందుకే ఈ వాక్యాలు మనం విన్న వాక్యాలు రిపీటెడ్ రిపీటెడ్గా ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు పాటించట్లేదు నువ్వు మర్చిపోయినావు ఇప్పుడైనా నువ్వు పాటించు ప్రకటించు ఇప్పుడైనా అట్లా చేయి నీ వాక్యాన్ని స్వీకరించు విశ్వసించు నీ వద్దకు తెచ్చుకో అని ఆయన అల్లారం లాగా మనకి జ్ఞాపకం చేస్తుండడు కానీ మనం వింటున్నాము ఈ దినం మంచిగా వాక్యం ఉందనుకున్నాం పది దినాలు పోతే మళ్ళీ యథావిధి జీవితం మళ్ళీ మన జీవితంలో వచ్చినప్పుడు ఆ వాక్యం కనిపిస్తుంది ఇది ఇలాంటి వాళ్ళని ఇలాంటిగా ఉన్న ఎవరైనా ఏ ఆత్మీయుడైనా గాని ఏ సేవకుడైనా ఏ విశ్వాసులైనా అది నేనైనా నువ్వైనా ఎవరైనా మనమంతా బుద్ధి లేని వాళ్ళమే మీద ఇల్లు కట్టుకుంటే ఏమొస్తుంది అట్లా నీ ఆత్మీయ స్థితి ఇల్లు మీద కట్టుకుంది కాబట్టి మనుషులంతా ఈ దినం జడిత భయపడుతూ వణుకుతున్నారు కానీ క్రీస్తనే బండ మీద కట్టుకుంటే నువ్వు ఎట్లా మర్చిపోతావు ప్రతిదీ నువ్వు పాటిస్తున్నప్పుడు ప్రతిదీ ఆయన నీకు చూపిస్తున్నప్పుడు చూడండి కాబట్టి ఎందుకు దేవుడు విన్న వాక్యాన్ని పాటించమన్నాడంటే నువ్వు పాటిస్తే మర్చిపోవన్నట్టు నీకు మతి మరుపు ఉండదు నువ్వు ఇష్టానుసారంగా జీవించవు పాపానికి నీ హృదయంలో చోటు ఉండదు నువ్వు అవిధేయత ఉండవు నీ పట్ల దేవుని పట్ల అవిశ్వాసం నీకు రాదు ఎందుకు నువ్వు పాటిస్తుంటే ప్రతిదీ వాక్యం మనం వెళ్తుంటే ఎక్కడైనా మనం మిస్టేక్ చేస్తే టక్ నీకు అర్థమైపోతుంది అయ్యో నీ ఈ మిస్టేక్ చేస్తే ఇది దేవునికి అవిధేయత కలిగించేది ఇది దేవునికి నా పట్ల దూరం చేసేది ఇది నేను చేయకూడదు ఇట్లా అబద్ధాలు చెప్పకూడదు ఇట్లా వాళ్ళ మీద అట్లా అట్లాంటి మనకి టక్కన వస్తుంది అప్పుడు నువ్వేమవుతావు అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడతావు అదే నువ్వు అసలు పాటించకపోతే నువ్వు మళ్ళీ దేవుడు వచ్చి నీకు అలారం పెట్టి మోగించాల ఎందుకు మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ అలారం ఎట్లా మోగిస్తారు అట్లా ఆయన మళ్ళీ వాక్యో అట్లా ఆయన చూసి చూసి అది ఒక సమయం వరకే అది అట్లా అవుత తర్వాత క్లోజ్ అయిపోతుంది అంటే ఆ తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది ఆయన ఎదుటను నిలబడగలమా మనము చూడండి ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది చూడండి వాడు సిగ్గుపడాడు ఈ లోకంలో వాడు వెర్రోడు కావచ్చు వాడి పిచ్చోడు కావచ్చు అయ్యో ఈయనకి డబ్బు ఉంది ఇష్టపెడుతున్నాడు అని రకరకాలుగా ఏరైనా ఏమైనా అనుకొని వాడి స్థితి ఏదైనా కానీ చూడండి దేవుడు సిగ్గు పడడు దేవుని విషయంలో ఎందుకంటే ఆయన వాక్యం మీద ఆయన పునాది మీద ఆధారపడ్డ ఇల్లది ఆయన మీదనే ఆధారపడి ఆయన రెక్కల నీడలో దాంగుకొని ఆయన చేసే చూడండి ఆయన పట్ల కలిగి ఉన్న వాళ్ళకి సిగ్గు ఉండదు లోకంలో వాళ్ళు వెర్రి వాళ్ళలాగానే కనిపిస్తారు ఎందుకంటే ఈ లోక జ్ఞానము ప్రకృతిది ఎట్లా ఉంటది ఆత్మీయంగా అది వెర్రితనం లాగానే ఉంటది మనుషులకి వెరితనమే కానీ దేవుని విషయంలో అది గొప్ప ఐశ్వర్యం కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడు చూడండి ఆయన నమ్ముకున్న బిడ్డ ఎవడైనా కానీ సిగ్గుపడడు ఎవ్వరు సిగ్గుపడరు ఎందుకంటే ఆయన పట్ల ఇళ్ళకేముంది భయం ఉంది విధేయత ఉంది ఆయన పట్ల నమ్మకం ఉంది చూడండి వాళ్ళకి రక్షణ ఉంటది వాళ్ళకి మరణం ఉండదు ఎందుకంటే మరణము అన్ని ఆయన వశమే ఆయన పర్మిట్ ఇస్తేనే నీ దగ్గరికి మరణం వస్తుంది ఆయన పర్మిట్ ఇస్తేనే నీ దగ్గర కోవిడ్ వస్తుంది ఆ కోవిడ్ వచ్చినా కానీ నిన్ను రికవరీ అయ్యి నువ్వు నువ్వు అది నీ గొప్పతనమో డాక్టర్ల గొప్పతనమో మనుషుల గొప్పతనం కాదు కేవలం ఆయన జాలి గల నీ పట్ల నువ్వు నీవు ప్రాధేయపడి మొర పెడితే ఆయన కనికరించిండు కాబట్టే ఆయన ప్రేమ కలిగిన తండ్రి చూడండి ఆయన యుద్ధకు వచ్చిన వాడు ఎవడున ఆయన త్రోసి కానీ ఆయన యుద్ధకి నువ్వు వెళ్తున్నావా ఆయన యుద్ధకి వెళుతున్నారా వెళితేనే కదా నీకు స్వస్థత వచ్చేది వెళితేనే కదా నీకు రక్షణ వచ్చేది వెళితేనే కదా నీకు విశ్వాసం వచ్చేది వెళితేనే కదా నువ్వు కాపాడుకునేది కానీ ఆయన యుద్ధకి వెళ్ళట్లేదు ఆయన వాక్యాన్ని విశ్వసిస్తలేదు ఆయన వాక్యాన్ని నోటితో ఒప్పుకోవడం లేదు ఎందుకంటే అది ఒక అవమానంగా సిగ్గులాగా ఫీల్ అవుతారు ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను లేదంటే ఇది వచ్చిందని చెప్పుకోవడానికి కూడా నువ్వు నామోషిగా ఫీల్ అవుతే లేఖనంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎవడైనా కానీ సిగ్గుపడని లేఖనం చెప్తుంటే నువ్వు చెప్పుకోవడానికి కూడా చూడండి మనుషులు ఈరోజు ఎంతగా ఎంత దీన స్థితికి దిగజారే స్థితికి వెళ్ళిపోయినరంటే అది కేవలం ఎందుకు ఆ స్థితికి వెళ్ళిపోయినారంటే ఆయన ఆయనకి చోటు ఇవ్వకపోవడం వల్లనే ఆయన పట్ల భయం లేకపోవడం వల్లనే ఆయన వాక్యం మీద ఆయనని నోటితో ఒప్పుకోకుండా ఆయనని విశ్వసించకుండా ఆయనకు తగినట్లు జీవించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా లోకాన్ని ప్రేమించి లోక ఆశలతో మునిగి తేలితే చూడండి దేవుని విషయాల్లో వాళ్ళు ఎట్లా కాబట్టి ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు లేఖనం చెప్తుంది నువ్వు సిగ్గుపడొద్దు మనం పరిశుద్ధులమి దేవుణ్ణి నమ్ముకున్నాము ఆయననే మనకు సహాయకుడు ఆయననే మనకు రక్షకుడు ఆయన ద్వారానే నిత్య ఆయన ద్వారానే నీకు ప్రేమ జాలి లోకంలో కాపాడబడేదంటే అది ఆయన ద్వారానే కాబట్టి ఆయన ఎందు గురి ఆయన ఎందు లక్ష్యం ఆయనతోనే మనం నడిచినప్పుడు ఈ లోకంకి అది వెరితనమైనా దేవుని విషయంలో అది వెరితనం కాదు ఇప్పుడు ఎవడైతే నువ్వు పనికిరాని అన్నవాళ్ళు కొన్ని దినాల తర్వాత నువ్వే వాళ్ళకి కావాలని నీ దగ్గరికి వాళ్ళు పరిగెత్తుతారు ఎందుకంటే ఆ దినము ఆ గడియ వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్తాడు బుద్ధి చెప్పి నీ దగ్గరికి పంపిస్తాడు చూడండి నేనైతే ఒకప్పుడు నన్ను చాలా మంది హేళన్గా చేసేవాళ్ళు మా రిలేషన్స్ లో కానీ మా భార్య అమ్మ అలాంటి నాకు విలువే లేదు ఎట్లా పోషిస్తాడో ఎట్లా అనుకున్న నన్ను ఇప్పుడు వాళ్ళు మాట మార్చి చెప్పగలుగుతున్నారంటే ఒకప్పుడు మట్టిలాగా ఉన్న నాకు విలువ ఇచ్చింది ఎవరు చూడండి ఈ దినం నాకు విలువ ఎట్లా వచ్చింది నేను నాకు విలువ ఆయనతో ఉంటేనే నాకు విలువ నీకు విలువ రావాలా నీకు మర్యాద రావాలా నీకు ఏమైనా కలిగి ఉండాలంటే అది దేవునికి సహాయం ఉంటేనే అది విలువ నీకు లేదంటే నువ్వు మట్టి లాంటి మట్టికి విలువనిస్తేదే కదా నువ్వు మనిషి అది ఎవరు గొప్పతనం ఆయననే కదా ఆయన స్వరూపము ఆయన పోలికలో మట్టి లాంటి ఆయన పోలికలో నిర్మించిండు నువ్వు కూడా ఈ దినము ఈ లోకానికి మట్టిలాగున్నా ఒక దినం నువ్వే ఒక బంగారం వెండిలాగా చేస్తాడు ఎందుకంటే అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు ఆయననే బంగారం మన తండ్రి ఆయననే వెండి చూడండి ఆయన ఎందు నమ్మకం కలిగి ఉండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆయనతో నడిచిన వాళ్ళకి సిగ్గు పడరాళ్ళు ఈ లోకంలో జీవించిన సిగ్గు పడతాడు ఏదైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు కానీ ఆయనతో నడిచిన వాళ్ళు సిగ్గుపడరు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు చూడండి పన్నెండవ వచ్చినము యూదుడని గ్రీస్తు దేశస్తుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు చూడండి నీకు కోవిడ్ వచ్చినా నువ్వు ఆల్రెడీ మరణ స్థితిలోకి చివరి గడియలోకి వెళ్ళి కూడా ఈ దినము నువ్వు సజీవంగా ఉన్నావంటే చూడండి తనకు ప్రార్థన చేయువారి ఎడల కాబట్టే నువ్వు అప్పుడైనా ఆయనని జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థించినావు కాబట్టి ఆయన కృప ఆ కృప నీకు ఉంది కాబట్టే మరణ స్థితికి వెళ్ళాల్సిన నువ్వు ఈ దినం సజీవంగా ఉన్నావు అది అది నీ గొప్పతనము కాదు మనుషుల గొప్పతనం కాదు డాక్టర్ల గొప్పతనం కాదు ఆయన కృప ఎందుకంటే ఆయననే నీకు తండ్రి కాబట్టి నిన్ను ఆయన పోలికలో స్వరూపంలో నిర్మించుకున్నాడు కానీ ఆయన ప్రేమ నీకు చూపిస్తున్నాడు నిన్ను కణికరించిండి ఆయన ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి ఎంతమంది కోవిడ్ పేషెంట్లు కానీ ఎంతమంది ఎన్నో శ్రమంలో ఉండగాని ఎన్నో యాక్సిడెంట్లు ఉండగాని ఎన్నో చూడండి ఎన్నిటి నుంచి అందరూ ఈ దినం మంచిగా ఉన్నారంటే అది ఎవరి కృప ఆయన కృప ఎందుకు ప్రార్థన చేసినారు కాబట్టి ఆయన బిడ్డలు కాబట్టి ఆయన చూడండి ఎందుకు కరోనా చాలా వరకు మనకి అంత తీవ్రతరం కాలేదంటే ఎంతో మంది ఆయన బిడ్డలు పరిశుద్ధత కలిగిన బిడ్డలు ప్రార్థన చేసిండ్రు కాబట్టే ఆయన కృప చూపిస్తున్నాడు వాళ్ళ పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈ ఉగ్రత అట్లా కొంతకాలం వెయిటింగ్ లాగా ఉంది ఎందుకంటే కృప చూపించినా కన్నా ఆయనకు చోటిస్తారేమో ఆయన పట్ల నమ్మకం కలిగి జీవిస్తారేమో అయన వాక్యం ప్రకారంగా నడుస్తారేమో పరిశుద్ధత కలిగి జీవిస్తారేమో అని ఆయన కృప చూపించిండు కానీ మనుషులు అదావిధిగా చూపిస్తే ఇస్రాయేల్ ప్రజలు ఆయన చేసిన సూచక్రియలు చూసి కూడా వాళ్ళు ఎట్లా జీవించండ్రు అయినా వాళ్ళని విడిచిపెట్టలేదా నా యొక్క విశ్రాంతిలోకి మీరు ప్రవేశింపరని ఆయన ధైర్యంగా చెప్పిండే ఎందుకు వాళ్ళ అవిధేయతను బట్టి కాదా ఈరోజు నీ స్థితి నా స్థితి మన స్థితి ఎట్లా ఉంది విధేయత కలిగి ఉందా ఆయన పట్ల అవిధేయత కలిగి ఉందా అయన చేసిన మేలులు నువ్వు మర్చిపోతున్నావా ఆ మేలులను బట్టి నువ్వు కృతజ్ఞత స్థూతులు చెల్లించే వాళ్ళగా ఉన్నావా కృతజ్ఞత అంటే ఏదో సాక్ష్యం చెప్పి మళ్ళీ ఇష్టానుసారంగా జీవించడం కాదు కృతజ్ఞత అంటే పరిశుద్ధత కలిగి జీవించలా ఒకప్పుడు పాపంలోనే జీవించినవు కానీ నీకు ఆయన స్వస్థత ఇచ్చిండి నీ కన్నులకి నిన్ను పరిశుద్ధ నీ జీవితం పరిశుద్ధత కలిగి జీవించడమే నిజమైన కృతజ్ఞత ఆయన కనబరిచేది అంతేగాని కృతజ్ఞత కలిగిందని ఇంత కానుక ఇవ్వడమో లేదా ఒక సాక్ష్యం చెప్పి తర్వాత నేను ఆయన కృతజ్ఞత చెల్లించాను తర్వాత నేను నాకు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నేను ట్యాంక్స్ చెప్పినాను ఇప్పుడు నాకు మళ్ళీ ఫుల్ పర్మిషన్ ఉంది నేను లోకానుసారంగా జీవించడానికి మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పడానికి మోసపు మాటలు చెప్పడానికి ధనాపేక్ష కలిగి దురాశ కలిగి లోకానుసారంగా ఆయన వాక్యాన్ని కూడా నేను చోటివ్వకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తాననే పర్మిషన్ ఇవ్వలేదు పరిశుద్ధత కలిగి జీవిస్తావనే నువ్వు మరణ స్థితికి వెళ్ళిన నిన్ను లేపి ఆయన జీవం ఇచ్చిండు ఎందుకు నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మనం ఎవరము నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టే కదా ఆయన లోకంలో ఆయన బలి ద్వారా ఆయన అర్పణం ద్వారా మనమంతా పరిమళవాసనం అయినము ఆయన కృపనే కదా అది కాబట్టి ఆ కృప పొందుకున్న నువ్వెలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలా ఇప్పుడైనా సమర్పించుకోవాలా ఆయనకి పరిశుద్ధత కలిగి ఆయన వాక్యానికి చోటిచ్చి ఇప్పుడు కూడా ఇష్టానుసారంగా జీవిస్తే మనం కాపాడబడలేము ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును కాబట్టి మనము ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు అందులో మన చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూడండి ఇక్కడ రెండు వచనాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను పద్నాలుగో వచనం చూడు ఆ పన్నెండో వచనం ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనము సహోదరులార జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి ఆయన జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు నీ పిలుపు కానీ ఇంకో విషయం నీకు జాగ్రత్త చెప్తున్నాడు ఏంటంటే దుష్ట కఠినమైన హృదయం ఉందేమో నీలో పరిశుద్ధత కలిగిన జీవితం నీలో లేదేమో కాఠిన్యంతో నింపుకున్నావేమో పాపంతో నీ హృదయాన్ని నింపుకున్నావేమో ఒకవేళ నీకేమో ఉందేమో నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్తగా చూచుకోమని చెప్తున్నాడు ఎందుకంటే కాఠిన్య హృదయం కలిగి నువ్వు ఉంటే కలిగి నువ్వు జీవిస్తే ఆయన ఉగ్రత వచ్చేది వాళ్ళ మీదకనే కాబట్టి నోహావ్ కాలంలో మనుషులు పెండ్లుకిచ్చుకుంటూ ఇష్టానుసారంగా జీవించండ్రు ఒక నోహావే ఆయన పట్ల నీతిమంతుడిగా కలిగిండు కాబట్టి ఆయన కుటుంబం కాపాడబడింది ఆ ఎక్స్ట్రానుసారంగా పెళ్లికి ఇచ్చుకుంటూ వాళ్ళంతా జలప్రలయంలో కొట్టుకోపోయిండ్రా లేదా అట్లా నువ్వు కొట్టుకోపోకూడదంటే ఆయన ఉగ్రతకి నీలో ఏముందో చూసుకోమంటున్నాడు ఏముందో దుష్ట హృదయం ఉందో చూసుకోమంటున్నాడు ఎందుకంటే ఈ హృదయమే ఆయన ఆలయం ఇప్పుడు మోసే ఆయన దగ్గరికి వచ్చిండు పర్వతం ఇది నేను ఉండే పరిశుద్ధమైన స్థలం మోసే నీ చెప్పులు విడువుము అన్నాడు మోసే విడిచిపెట్టిండు పరిశుద్ధ స్థలంలోకి మోసా వెళ్ళిండు కాబట్టి మోసే పరిశుద్ధమైండు నువ్వు కూడా ఆయన రక్షణ పొందినవు పాపాల నుంచి విడుదల పొందినప్పుడు నువ్వు కూడా పరిశుద్ధమైన వాడివే కానీ నువ్వు పరిశుద్ధమైన నువ్వు ఎట్లా జీవిస్తున్నావో చెప్పండి దుష్ట హృదయము చూడండి జీవము దేవుని ఈ వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానుసారకుండా పాటించకుండా ఈ వాక్యం ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మలుచుకోకుండా విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఒకరి గురించి చెప్పట్లా మన అందరి గురించి చెప్తున్నాడు మన తండ్రి మీలో ఎవని అందైనా నువ్వు ఒకవేళ ఉండునేమో చూడండి మనలో ఏమైనా ఉందేమో అని జాగ్రత్తగా చూచుకోనుడి అంటే ఇది ఒక హెచ్చరిక లాంటిది నువ్వు చూసుకోకపోతే ఏమవుతుంది ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది ఆయన కోపము నీ మీద వస్తుంది ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము ఆయన ప్రేమనే చూసినాం కానీ ఆయన కోపాన్ని నువ్వు చూడలేవు పర్వతాలు కొండలు సముద్రం మొత్తం ఆయనకి ఉనికిపోతుంది ఆయన కోపము అంత పవర్ఫుల్ గా ఉంటది చూడండి ఆయన ఎందుకు నీలో దుష్ట హృదయం అని చూసుకోమన్నానంటే నీలో దుష్ట హృదయం ఉంటే ను నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన కోపము నీ మీద పడితే ఆ క్రీస్తనే మూలరాయి బండ మీద నేను ఇల్లు కట్టుకోమన్నాడు ఆ ఇల్లు కట్టుకోకుండా ఆ బండ వచ్చి నీ మీద నీ ఇంటి మీద పడిందనుకో నీ మీద పడిందనుకో నువ్వు ఎట్లా తునా తునకలు అయిపోతావన్నట్టు అందుకు చూసుకొని జాగ్రత్త ఎందుకు జాగ్రత్త పడమండి అంటున్నంటే నీ పట్ల ఆయనకి ప్రేమనే ఉంది కాబట్టి ఆయన బిడ్డలకి ఆయన హెచ్చరిక చేస్తూనే నోహావ కాలంలో ఆయన ఎంతగా చెప్పిండు ప్రతి కాలంలో ఆయన చెప్తూనే ఉంటాడు కానీ మనుషులే దానిని నిర్లక్ష్య పెడతారన్నట్టు ఆయన వాక్యాన్ని నమ్మరు కాబట్టి దాన్ని తగిన మూల్యం జల్లించుకుంటారు చూడండి ఎందుకు దేవుడు దుష్ట హృదయమో ఉందేమో చూసుకోమండే క్రీస్తనే బండ మీద ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎలా స్ట్రాంగ్ గా ఉంటావో అదే బండ వచ్చి నీ మీద పడితే నువ్వు ఈ పరిస్థితి ఏంది ఆ పరిస్థితి నువ్వు రాకుండా ఉండాలంటే నీ హృదయానికి స్వస్థత నిచ్చుకో నీ హృదయం స్వస్థత కలిగితే అది పరిశుద్ధమైన ఆలయము కాబట్టి ప్రభు నీలో ఉంటే నువ్వు నువ్వు కాపాడబడతావు అన్నట్టు నువ్వు రక్షింపబడతావు అదే నీ హృదయానికి స్వస్థత లేకుండా ఉంటే చూడండి ఆ బండవచ్చి నీ మీద పడుతుందంటే ఆయన కోపమే ఆయన ఉగ్రతే కాబట్టి అది మన మీద పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలా చూడండి నేడు మీరు శబ్దము వినిన ఎడల ఆయన స్వరమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే చూడండి ఆయన కోపము వస్తుందంట ఇక్కడ చూడండి కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠిన పరుచుకొనకూడని చూడండి నీ హృదయాన్ని నువ్వు కఠిన పరుచుకోవద్దని చెప్తుడు అని ఆయన చెప్పాను గనక ఆయనకి కోపం ఎట్లా వస్తుందంట ఆయన కోపం ఎందుకు పుడతదంటే నీ హృదయాన్ని నువ్వేం చేసుకుంటే అంట దుష్టత్వంలో నింపుకుంటే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే మన ప్రభుకి కోపం వస్తుందంట అని ఆయన చెప్పాను ఆయన చెప్పిండు కాబట్టి నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నీ హృదయానికి స్వతత అంటే నీ హృదయానికి స్వస్థ అంటే నీ మాట్లాడే మాటలు గాని నీ ఆలోచనలు గాని నీ తలంపులు గాని నీ నడవడిక మొత్తం నీ జీవన శైలి నీ ఆత్మీయ స్థితి పతిధి ఎట్లా ఉందో నువ్వు జాగ్రత్తగా చూచుకో వెతుక్కో ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే ఆయనకి కోపం వస్తుంది ఎందుకు మిమ్మల్ని పరిశుద్ధ పరిచినప్పుడు కూడా ఆయన ఈ లోకంలోకి జన్మించి ఆయన మరణం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధ పరిచినప్పటికీ కూడా ఆయన మాటలను మీరు జాగ్రత్త పడకుండా చూచుకొనకుండా మీరు జీవిస్తే ఆయనకి కోపము రాదా నీకు రాదా కోపము ఎందుకు నిన్ను అంతగా ప్రేమించి నిన్ను ఇంతగా ప్రేమించి ఆయన మరణాన్ని నీకు ఆయన రక్తాన్ని చెందించండే మన మన పాపముల నిమిత్తము ఎన్ని నిందలు అవమానాలు శ్రీ శ్రమను మోసిండే ఆయన చూడండి పరలోకాన్ని వీడి ఆయన ఎంత దీనస్థితిలో ఆయన ఎంతగా తగ్గించుకొని ఎంతగా నీ కోసం ప్రయాసపడ్డాడే ఆయన ఒక బలిగా నీ కోసం అర్పించుకున్నాడే ఒక గొర్రెలాగా నీ కోసం ఆయన మరణాన్ని రక్తాన్ని చిందించాడే నిన్ను పరిశుద్ధపరుచుకుంటే అది నువ్వు అది నువ్వు రక్షణ పొందిన నువ్వు నువ్వు నీ హృదయాన్ని కాఠిన్యపరుచుకొని దుష్టంతో నింపుకొని నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోకుండా ఆయన చేసిన మేలును కూడా నువ్వు మర్చిపోయి జీవిస్తే నువ్వు కృతజ్ఞత లేని జీవిస్తే ఆయనకి కోపం ఉంటదా ఉండదా కాబట్టి కోపము పుట్టింపనప్పటి వలే మీ హృదయాలను కఠినపరుచు కొనకూడని ఆయన చెప్పిండు నీలో ఈ హృదయం ఎట్లా ఉంది నీ హృదయం నీ పరిస్థితి ఎట్లా ఉంది పరిశుద్ధత కలిగి ఉందా కఠినంతో ఉందా ఎట్లా ఉంది నీ ఎట్లా దేనికోసం నువ్వు విశ్వాసం పెడుతున్నావు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఎట్లా నువ్వు నడుచుకుంటున్నావో ఇప్పుడన్నా జాగ్రత్తగా చూసుకో నువ్వు ఇప్పుడన్నా చూసుకోకపోతే ఆయన కోపాన్ని నువ్వు చూడలేవు తట్టుకోలేవు ఎందుకంటే పర్వతాలు కొండలే ఉనికిపోతాయి ఆయన ఎదుట సమస్తము ఆయన ఉనికిపోతుంది మొత్తం ఎందుకంటే ఆయన కోపము అంతీ భయంకరమైన కోపం అది ఆ కోపాన్ని నువ్వు పుట్టించకుండా ఉండాలంటే నీ హృదయాన్ని స్వస్థపరుచుకో జాగ్రత్తగా నీ పరిశుద్ధతను కాపాడుకో ఆయన రాకడ వరకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని ఆయన ఒక హెచ్చరికలాగా మనకి ఈ దినం మన తండ్రి చెప్తున్నాడు ఎందుకంటే ఆ హెచ్చరిక కూడా ఆయన ప్రేమగానే చెప్తుండు ఎందుకంటే ఆయన నీకు ఎందుకు చెప్తుండే నువ్వు నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే చెప్తున్నాడు నిన్ను కాపాడుకోవడానికే చెప్తుండు ఆయన నిన్ను రక్షించుకోవడానికే చెప్తుండు కాబట్టే నువ్వు జాగ్రత్తగా ఉండు పరిశుద్ధత నీలో ఉందో లేదో పరీక్షించుకొని ఆ బండ మీద వెళ్ళి నువ్వు పడిపో ఆ బండ మీద వాలిపో అంటే ఆయన వాక్యానికి ఇప్పుడు నువ్వు అద్దుకో ఇప్పుడన్నా అద్దుకో ఇప్పుడు దాకా ఇప్పుడన్నా ఈ క్షణం అన్నా నువ్వు అద్దుకో ఇప్పుడన్నా ఆయన వాక్యం ప్రకారంగా పాటించి నువ్వు ముందుకెళ్ళు ఇప్పుడు కూడా నువ్వు హద్దుకోకుండా ఇప్పుడు కూడా వాక్యాన్ని నువ్వు విశ్వసించకుండా ఉంటే నీకు రక్షణ ఉండదన్నట్టు చూడండి కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఎందుకు మనల్ని బుద్ధి చెప్పుకోమంటున్నాడంటే మనలో ఏముంటుందంట ఇప్పుడే అనబడు సమయం ఉండగానే ఇప్పుడు మనకు సమయం ఇచ్చిండి ఇంకా ఆయన రాలేదు ఆయన కోపం ఇంకా రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన శాంతి ఇచ్చిండు కాబట్టే కదా అంత యథావిధిగా మళ్ళీ రన్నింగ్ అవుతుంది అందరూ యథావిధిగా వెళ్తున్నారు ఎందుకు ఈ సమయంలో నువ్వు జాగ్రత్త నీలో ఏమైనా కఠినంగా ఉందేమో పాపము కలిగే భ్రమ నువ్వు భ్రమలో బతుకుతున్నవేమో నీ ఆస్తిని చూసుకొని నువ్వు భ్రమలో బతుకుతున్నవేమో నీ ఉద్యోగాన్ని చూసుకొని నువ్వు భ్రమలో బతుకుతున్నవేమో నేనేదో ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నానని చూడండి భ్రమల్లో ఉంటే భ్రమంలో నుంచి బయటకు రా లేదంటే ఒక కొండొచ్చి పడంగా అప్పుడు నిద్రలో ఎట్లా వస్తావు అట్లా ఆయన కోపం వచ్చినప్పుడు భ్రమలో నుంచి బయటకు వస్తే ఏమొస్తుంది నీకు కాబట్టి నువ్వు ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి నీ పరిస్థితి ఎట్లా ఉంది భ్రమల్లో ఉందా లేదంటే దానిని భ్రమలను కూడా రుజువు పరిచే దేవుని ఎదుట ఉందా ఎట్లా ఉంది మన ఆత్మీయ స్థితి ఇల్లు మీద కట్టుకున్న ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఉందా క్రీస్తనే బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉందా మీరు పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఈ దినం ఎట్లా ఉంది అని చూడండి మనల్ని ఏం చెప్తుండో ప్రతి దినం అన్నాడు ఒక ఒక ఆదివారం అని చెప్పట్లేదు విశ్రాంతి దినమని చెప్పట్లేదు ఆయన ప్రతి దినము ఒకరిని బుద్ధి చెప్పుకోమంటున్నాడు ఎందుకు బుద్ధి చెప్పుకోమంటున్నాడంటే ఇప్పుడు బుద్ధి అవసరం కదా స్వస్థ బుద్ధి గల ఉండి ప్రార్థన చేయమండు స్వస్థ బుద్ధి రావాలంటే బుద్ధి లేని వాడికి ఎట్లా వస్తుంది బుద్ధి చెప్తేనే వస్తుంది కాబట్టి మనల్ని మన ప్రభు మన తండ్రి అందరికీ ఏం చెబుతుండే మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి ఎవడ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఎవరు ఎట్లా వాక్యాన్ని మనం బుద్ధి చెప్పుకొని ఆ బుద్ధి మనము ఆ బుద్ధిని విడిచిపెట్టి మన బుద్ధికి ఏం చేయాలో మనం స్వస్థత తెచ్చుకుంటే మనం అప్పుడు మెలుకుగా ఉంటాం అప్పుడు అలారం కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీలో భయం ఉంటుందా నాలుగు గంటలకు నేను లేకపోతే చాలా కష్టమనే ఆ భయంతో నేను టక్కను లేసేస్తావు అన్నట్టు కానీ నీలో బుద్ధి లేకపోతే స్వస్థ బుద్ధి లేకపోతే నువ్వు అట్లనే మత్తులైపోయి పనుకునే ఉండిపోతావు అప్పుడు టక్ టైం చూసి పరిగెత్తావు అనమాట ఇప్పుడు ఏడింటికి ఇంటర్వ్యూ ఉందనుకో ఐదింటికి లేసి అన్ని గబగబ రివిజన్ చేసుకొని మనం ఎట్లా అలర్ట్ అయిపోతారు కదా అదే ఆరున్నరకు లేస్తే అమ్మ ఇంకా అరగంట టైం ఉంది అప్పుడు పరిగెత్తుడు అనమాట వచ్చి వాళ్ళ మీద ఆర్చడం వీళ్ళ మీద అరచడం నువ్వు ఇంకా చేయలేదా నేను ఇంకా చేయలేదు ఇప్పుడు మన ఇంట్లో ఎంతమందిని చూడట్లేదు అప్పుడు దాకా బుద్ధి లేని వాళ్ళగా మత్తులయ్యి ఉండి అప్పుడు గుర్తుకు రాగాలి అప్పుడు పరిగెత్తారు అన్నట్టు అప్పుడు దాకా వాళ్ళకి అది గుర్తుకు రాదు మన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది ఎందుకు ఆయన స్వస్థ బుద్ధి కలగమని అంటే నీలో స్వస్థ బుద్ధి కలిగితే నీలో మెలుకువ ఉంటుంది అప్పుడు నువ్వేం చేసుకుంటావు జాగ్రత్త పడతావు కాబట్టి ఆయన ఏం చెబుతుడు ప్రతి దినము ఒక నిన్ను బుద్ధి చెప్పుకొని కాబట్టి మనల్ందరినీ ఆయన బుద్ధి చెప్పుకోమని చెప్తున్నాడు కాబట్టి మనం భ్రమంలో ఉండొద్దు యథార్థమైన స్థితికే రావాలి ఇంకా భ్రమంలో జీవిస్తే అంతే భ్రమల్లో కదా లోకలు అట్లనే భ్రమంలో లోకం ఇంకా నెమ్మదిగా ఉంది దేవుని గురించి వాగ్దానం ఏమైను పితరులకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని మనం రాసినాం చూసినాం కదా పేతురు రాసిన పత్రికలో ఉంటది అట్లా మాట్లాడే వాళ్ళు భ్రమల్లో ఉన్నట్టు కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆ గర్భిణీ స్త్రీకి తెలియదు తనతో పాటు ఉన్న వాళ్ళకి తెలియదు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అంటే అట్లా నెప్పులు ఒక్కసారిగా ఎట్లా వస్తాయో ఆయన రాకడం అప్పుడు వస్తే ఈ భ్రమల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోండి అప్పుడు పరిగెత్తితే ఏమొస్తుంది అందుకే ఆయన స్వస్థ బుద్ధి గెలవారై మెలుకుగా ఉండి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమన్నారు మీ హృదయాలు ఎట్లా ఉన్నాయి మీలో పాపం అనే భ్రమలో మీరు ఉన్నారా ఎట్లా జీవిస్తున్నారా అని ఆయన మనకి జ్ఞాపకం చేస్తుండు ఆయన కోపము రాకముందే ఆయనకు కోపం మనం పుట్టించక మునిపే చూడండి లాస్ట్ వచ్చినా చెప్తే ఎలయ్యనగా చూడండి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము నువ్వు మొదటి వాక్యం వింటున్నా ఆ వాక్యమే విశ్వాసం అంటే ఆ వాక్యం వల్లనే నీకు విశ్వాసం వస్తుంది అందుకే నేను దేవుని మాటల గురించి జీవమైన వాక్యం గురించి చెప్తున్నా నువ్వు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టుకు అంటే అంతము మట్టుకు అంతము మట్టుకు గట్టిగా అంతము ముట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలిన వారై ఉందము నీ విశ్వాసము దిన దినము అభివృద్ధి పొందితేనే నువ్వు క్రీస్తులో బతుకుతావు నీ విశ్వాసము ఎట్లా ఉంది మొదటి ఉన్న విశ్వాసం కన్నా నువ్వు అభివృద్ధి పొందుతానే విశ్వాసంలో నువ్వు వెళ్తుంటేనే కానీ ఈ విశ్వాసము మొదట ఉన్నది మధ్యలో వస్తే ఎటో ఏటో వెళ్ళిపోతుంది ఎటెటో వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఆయన చెప్పిండు కదా మీరు ఈ టయానికి బోధకులు ఉండాలి మీకు మొదట మళ్ళీ మూలపాఠాలు చెప్పేలా కానీ ప్రవచనాలు అయినా ఎందుకు చెప్తుండంటే చూడండి విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందాలా అంతకు మట్టుకు నువ్వు అభివృద్ధి పొందుతూనే ఉంటేనే నువ్వు జాగ్రత్త ఉండగలవు మన నా ఫీల్డ్ లో నేను చెప్తున్నాను నేను నా పరిస్థితి అట్లానే ఉంది కదా టెక్నాలజీలు నేర్చుకోక వాళ్ళు పరిగెత్తిస్తుండరు నా పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది కానీ ఈ ఇది పోతే పోయింది శారీరకమైంది కానీ నా ఆత్మ బోగూడదు ఈ ఉద్యోగం కాకపోయినా దేవుడు ఇంకోటి ఏదో కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఉద్యోగ పరిస్థితిలోనే ఇంత దుఃఖము బాధ ఉంటే ఆయన రాకడప్పుడు ఆయన అప్పుడు ఎట్లా ఉంటదంటే చూడండి నాకైతే ఒళ్ళు గగుళ్ళు పుర్చింది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంత దుఃఖపడతాను ఈ ఉద్యోగాల్లో అబ్బా ఇట్లా నిర్లక్ష్యం చేశానని గతాన్ని దవ్వుకుంటూ నేను ఎందుకు అంత బాధపడుతుంటే ఒక ఉద్యోగ విషయంలోనే ఇంత ఏడుపు ఇంత బాధ ఇంత పెయిన్ ఉంటే అయన విశ్వాసంలో పడపోతే ఆయన కోపం అప్పుడు ఎట్లా ఉంటది చెప్పండి మన పరిస్థితి ఎట్లా ఉంటది కాబట్టి నువ్వు అంతక మట్టుకు నీ విశ్వాసము దృఢంగా నువ్వు అభివృద్ధి పొందుకోవాలా కాబట్టి నువ్వు దేవుణ్ణి వాక్యాన్ని వద్దకు తీసుకోవాలా నువ్వు విశ్వసించాలా నీ హృదయంలో పెట్టుకోవాలా అప్పుడే అది సాధ్యమవుతుంది నువ్వు విని పాటిచ్చేవాడిగా ఉంటేనే సాధ్యం అవుతుంది ఉట్టి వినిపోయేవాడిలాగా ఉంటే నీకెక్కడ విశ్వాసం ఉంటది ఈ రోజు చెప్పిన వాక్యం పద్దెన్నా తర్వాత మర్చిపోతావు ఎందుకు అదే మర్చిపోకుండా ఉండాలంటే డైలీ హ్యాపిట్యూడ్ అంటారు కదా మనం నిద్ర లేస్తే స్నానం చేస్తాం తింటాం పనుకుంటాం ఈ లోకంలో మనిషి జీవనశైలి ఎట్లా ఉందో అట్లాంటి జీవితం నీలో ఉండాలంటే ఈ వాక్యాలన్నీ నువ్వు పాటించాలన్నట్టు అప్పుడు మర్చిపోరు పాటించకపోతే మర్చిపోతాం ఆ లోప అలాంటి టైంలో ఇది విన్నట్టే ఉందని అనుకుంటావు అంటే అది అప్పుడు గుర్తుకొస్తే అంటే ఆ సమయం వచ్చినప్పుడు నీకు గుర్తుకొస్తే మిగతా అట్లా మనం ఉండొద్దు కాబట్టి దేవుడు మనకి ఎందుకు ఆయన కోపము ఎందుకు వస్తుందంటే చూడండి అవిధేయులు అయిన వారికి ఎందుకు అవిధేయత వస్తుందంటే ఆయన వాక్యానికి చోటివ్వకపోవడం వల్లనే కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిండు నువ్వు ఇప్పుడైనా మనము జాగ్రత్తగా కలిగి స్వస్థ బుద్ధి కలిగి మెలుకుగా ఉండి నువ్వు క్రీస్తనే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకొని ఆయన వైపే లక్ష్యం ఆయన సహాయం తీసుకుంటూ నువ్వు ఆయనలో రోజు నువ్వు అభివృద్ధి పొందితేనే నువ్వు ఆయనలో ఉండి నువ్వు కాపాడబడతావు లేదంటే ను కాపాడబడలేవు ఈ లోకంలో ఏది వచ్చినా కానీ నువ్వు నీ విశ్వాసం కూలిపోతుంది అన్నట్టు నీ ఇల్లు పడిపోతుంది ఎందుకంటే అది దేవుని వాక్యం మూలంగా కట్టిన ఇల్లు కాదు కల్పన మాటల వల్ల కట్టిన ఇల్లు అది వాళ్ళే అధిక లోబులు కల్పనా వాక్యాలు చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా నీకు చెప్తే అవి నమ్మి నువ్వు వాటి మీద ఇల్లు కట్టుకుంటే నీ ఇల్లు ఇసుక మీదే కానీ జీవమైన దేవుడిన మన ప్రభు మన రక్షకుడు ప్రభు అయిన తండ్రే నిత్య జీవము చూడు ఆయనలోనే నీకు జీవం ఉంది కాబట్టి మట్టిలాంటి వాళ్ళని ఆయన స్వరూపంలో పోలికలో నీకు జీవం పెట్టిండు కాబట్టి ఇప్పుడన్నా ఆ జీవాన్ని నీ హృదయంలోకి నువ్వు తెచ్చుకొని నీ హృదయంని స్వస్థపరుచుకొని నువ్వు మెలుకు నీ బుద్ధిని స్వస్థపరుచుకొని నువ్వు జీవించకపోతే ఆయన కోపము నీ మీద పడిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏందో నీవే ఆలోచించుకో పరిశుద్ధుడా ప్రేమ మయుడ కరుణామయుడ కృపగలిగిన తండ్రి నా పరలోకమంద ఉన్న నా తండ్రి నా ఏసఐ నీకు వందనాలు తండ్రి నా ప్రభానికి స్థుతులు స్తోత్రములు ప్రభా నీ స్వరంధారను వినిపించినావు ప్రభా అవును ప్రభ మా హృదయాలను మేము కఠినపరచుకోవద్దు ప్రభ మా హృదయాన్ని దుష్టత్వంతో నింపుకోవద్దు ప్రభ పాపం వలన మేము ఇంకా భ్రమంలో ఉంటే నాయన మాకు బుద్ధి స్వస్థ బుద్ధి కలగాల ప్రభ మా హృదయాలకు స్వస్థత కలగాల మా ఆత్మీయ స్థితికి స్వస్థత కలగాల మాకు స్వస్థత కలగాల పరిశుద్ధత కలిగితేనే ప్రభా నాయన నేను చూడగలరు నీ ఎదుట ఉండగలరు నీ ముందు నిలబడగలరు ప్రభా కాబట్టి ప్రభా ఎక్కడ ఈ లోకమాలి మేము ఎక్కడ మేము నాయనా ఈ నాయన మా విషయాల్లో ఎక్కడ మేము తప్పిపోకుండా ప్రతిదినం ప్రభా నాయన నీ జీవమైన వాక్యంతోనే దాన్ని మేము పాటిస్తూ దాని వాక్య ప్రకారంగా దాని దాని మార్గంలో మేము నడవాలి ఎందుకంటే నేనే మార్గమును నేనే సత్యమును అన్నావు నేనే జీవమును అన్నావు తండ్రి కాబట్టి నీ మార్గంలోకి నీ సత్యంలోకి నీ జీవం పొందితేనే కాపాడబడతాం అంటున్నావు ప్రభా లేదంటే రక్షింపబడతాను అంటున్నావు ప్రభా లేదంటే నాయన నీ కోపానికి నిన్ను కోపాన్ని పుట్టించిన వాళ్ళం అవుతాం ప్రభా అప్పుడు నీ కోపాన్ని మేము ఎదుర్కోలేం ప్రభా నాయనా పెద్ద పెద్ద బలంగా ఉన్నాయో ఎదుర్కోలేదు ప్రభా లాంటిది మనిషి ఏ పాటి వాడు కాబట్టి ఎట్లా ఎదుర్కోగలరు కాబట్టి ప్రభా నాయన మేమైతే ప్రభా నాయన మా విశ్వాసంలో మేము అభివృద్ధి పొందాలా మా వాక్యంలో మేము అభివృద్ధి పొందాలా నీ పట్ల మేము అభివృద్ధి కలిగల ప్రభా ఎక్కడా పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధత కలిగే జీవితం మా అందరికీ నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ యొక్క నాయన ప్రార్థనలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ అందరికీ నా హృదయపూర్వక వందనలు చెల్లిస్తూ నీ వాక్యము నీ స్వరం ద్వారా వినిపించినందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలేసయ్యా అబ్రహామిస్సాకి ఆకుబ్బుల గొప్ప దేవ కృపమయడానికి వందాలేశ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కులు నిలబెట్టుకున్నారు మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించి నేను శృతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దీనివంత మీ సాయం చేతిని నడిపించినారు మీకు సమాధానం మాకు మంచి ఆరోగ్యం మంచి శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు సమస్త మీరు మాకు అనుగ్రించినారు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాన్ని చెల్లిస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కాలుగుయ్య యొక్క మధ్యకాల సమయంలో ప్రభ మీకు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాత్రం మాట్లాడారు ప్రభా నీకు వందాలిసయ్య ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా స్వస్థ బుద్ధి గల ప్రార్థన చెట్టు మెలుకగా ఉండాలా ప్రభావ ఎందుకంటే ఆ సమయం ఆ గడియ సమీపించేందుకు మీరు మరీ జాగ్రత్త పడమన్నారు ప్రభావ ఆ దినం ఊరి వచ్చినట్టు అగస్ట్ మొత్తం రాకున్నట్లు మీరు జాగ్రత్తగా జీవించమన్నారు ప్రభావ ప్రార్థనలు కనిపెట్టుకోమన్నారు మెలుకు కలిగి విశ్వాసాలు మేము జాగ్రత్తగా పోయి బిడ్డలుగా తయారు చేయండి ఎక్కడ కూడా అజాగ్రత్తలో పడకుండా ప్రతి మీకు విధేయత కలిగి మేము జీవించే బిడ్డలుగా తయారు చేయండి నా తండ్రి నా దేవ మీరు ఆక బహు తొరుగు ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ అయినా మీరు ఆకలి సంబంధించిన పత్తి ప్రవచనాలు నెరవేరుతున్నాయి అది ఎండ్ టైంకి వచ్చింది ప్రభావ ఎండ్ ఆఫ్ ద ఎండ్ ప్రభావ అయినా ఆ దశలో మేము ఉంటుందిగా ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము జీవించాలా అనేకులు మేము సిద్ధపరచాలా ఓ ప్రభా సైతాన్ని భయంకరంగా దుష్టుడు పనిచేస్తు సమయం కొద్దిగా ఉందని కానీ ప్రభావ మాకు కూడా సమయం కొంచెం ఉంది ప్రభావ త్వర మా పళ్ళు ముగించుకొని సంపూర్ణంగా మేము ముందుకు వెళ్ళిపోవాలా ప్రవ్వా కానీ మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోవాలేవా మీరేమో ఒక సాయకులు నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపించి దయచి మనం ప్రాదిష్టమైన నా దేవన తండ్రి వైరస్ బాధితులందరినీ ప్రభా మీరు స్వస్థపచ్చండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ప్రతి బిడుగు సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూనా హలలియా మీరే స్వస్థపరచండి ప్రభా ఆయన ఇంకా రాబోయే దినంత భయంకరమైన ఉగ్రత రాబోతుంది ప్రభా అయినా కానీ ప్రభా మీరు మాకు సహాయ ఉన్నారు ప్రభా భయపడకునే నమ్మిక మాత్రం ఉంచమన్నారు రాబోయే ఉగ్రత కాలంలో ప్రభావ శ్రమల కాలంలో మిమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావ మాకు వాగ్దానం చేసినారు ప్రభా ఆయన మీరు నా ఓర్పు విషయమైన వాక్యంగా అయికుంటుంది కనుక శ్రమల కాలం మేము కాపాడుతున్నారు కాబట్టి ప్రభావ మీరు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు ప్రభావ ఇంత కాలం వరకు అయినా ఒక ముందు కూడా మీరు మమ్మల్ని కాపాడుతారు ఏలేలాగా మమ్మల్ని పోషిస్తారు ప్రభావ కరువుల కాలంలో కూడా అలాంటి విశ్వాసంలో మేము జీవించి ముందుకు పోయిపోయేలాగా తయారు చేయని అనేకలు సిద్ధపరచాలా అనేకులు శిష్యులుగా చేయాలా మీ రాజ్య విస్తరణ కొరకు ప్రభావ మేము ముందుకు వెళ్ళిపోవాలా అతన్ని పత్కరు ప్రభావ మీ మందిరంలో ఒక స్తంభంలో ఒక పిల్లర్ లాగా నిలబడాలా ఒకనొక దినం ప్రభావ అలాంటి సేవా జీతులు మమ్మల్ని అందరూ నడిపించాడు అయినా ఈ ఆరాధన పాల్గొనే ప్రతి ప్రేదర్శిస్తున్న అందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకునే కుటుంబంలోని ప్రతి అవసరకలు మీరు తీర్చుమని ప్రార్థిష్టం ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థిష్టం అయినా నాదేవన ప్ర ఉద్యోగ స్థలంలో ఇంకా ఫలఫలితం దన్నత స్థితిలో ఏవనెత్తండి ప్రభావ ప్రతి దశలని మైమర్చి పెడగా తయారు చేయండి బలపరచమని ప్రార్థిష్టం అయినా వాళ్ళ మీరు ఆశ్రదించండి ప్ర స్థలంలో మీ తోడున ఇంకా ప్రమోషన్స్ దయచేయండి ప్రభావ మీ కొరకు శాసన పెట్టుకొని అయినా నీకు వందాలు నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకోవడం గొప్ప దేవ నీకు వన్నాలి సేవ కేవీపీఎం గ్రూపులో ప్రతి బెదర్ చేస్తారు అందరు బలపచ్చండి శ్రమల కాలంలో మీరు కాపాడి బలపరచండి ఇప్పుడు మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభా మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి ప్రభావ ఇంకా ప్రభా మా విశ్వాసం పలభరీతం కావాలా ప్రభావ అలాంటి సేవలో ఇంకా మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా విశ్వాసంలో ప్రభావ మా విశ్వాసం ఆకాశం అంటాలా అంత ఉన్నతమైన ప్రభావ మీరు మాకు ఇచ్చిన విశ్వాసం మీరు దాన్ని మీరే ప్రభావ మేము ఆ రీతికి మేము ముందుకు పోయబడ్డగా తయారు చేయమని ప్రదిష్టమైన మిమ్మల్ని మేము స్వీకరిస్తున్నాం ఈ లోకంలో కాదు ప్రభావ సంపూర్ణంగా మీరు మాకు కావాలో ప్రభావం ఆ రీతిగా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన నీకు వంద అనేస్తాయా గొప్ప దేవా నీకు వంద అనేస్తాయా చంద్రశేఖర ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం అన్న ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రతి వాకిని జాగ్రత్త మృదయాన్ని భద్రపరచుకోవాలా శ్రమర కాలంలో ప్రభా ఆనాడు ఏసేపు ప్రవ ఐగి దేశాన్ని ప్రవ ఆ ధాన్యం సమకూర్చిపోతే ప్రభావం మొత్తం నాశనం అయిపోయిన ప్రభావ ఒక ఏసేపు ద్వారా ఐప్ మీరు కాపాడినారు ప్రభావ ఆ రీతిగానే ప్రవణ తను ఈ లోకంలో ప్రభావ అనేకులు కాపాడబడాలంటే ప్రభావ ఆత్మీయమైన ప్రవణ తన ధాన్యాన్ని అంటే మనుషులు మీరు సమకూర్చాలా మీ సంధిలో ఎవరు కూడా నశించిపోకుండా ఆత్మీయ ఆహారం సమకూర్చి వాళ్ళకి మీ పంచేవ్వాలా ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని అందరూ ఇంకా మీరు బలపర్చండి ప్రభావ అన్న చిట్టి అగ్నికరించి ప్రా ఉద్యోగస్థలు అంతట్టు ఎంతో ప్రెషర్స్ ఉన్నాయి ఓ ప్రోటన్ని సంపూర్ణంగా నార్మల్ రూషన్ తీసుకోండి ప్రభావ శక్తి బలం ఆరోగ్యం దీని మంచి ఆరోగ్యం దండి బలపరచని ప్రభావం ఇంకా నూతనంగా ప్రభావ అనేక మంది విషయాలు బయపరచండి సముచితమైన జ్ఞానం నింపండి ఇద్దరు పిల్లల చోటి అగ్ని కంచిస్తుంది దూతల కాదు గురించి మీ ప్రొటెక్షన్ దండి అయినా దేవ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి ప్రభావ వాళ్ళ కెరియర్స్ మీరు ఆశ్రయిదించండి ఇంకా ఉన్నతి స్థాయిలు ఏవనైతే మీకు గొప్ప సాక్షులుగా నిలబైతే బలపరచండి నా తల్లి నా దైవానికి వందలు ఇస్తే నా సిస్టర్ కూడా బలపచ్చి మంచి ఆరోగ్యం దించండి ఇంకా సేవలు ఇంకా బలంగా వాడుకోని నూతన అభిషేకం దయించండి అన్న బంధువులు ప్రభ చుట్టాలు ప్రభావ ఇంకేంటి అన్నదమ్ముల అందరూ ప్రభావ సరస్వతిని రావాలా వేరే సాయపడి అందరినీ ఆశ్రయించండి రక్షణ మీకు కొరకు సాక్షులు పెట్టుకోండి మీరు అక్కడ బహు తొలుగుంది ప్రభావ నైనా మేము అందరం సిద్ధపడాల అనేకులు మేము అలాంటి సేవా జీత ప్రాదిష్టమైన గొప్ప దేవ వాటిందరం మాతో నీకు అన్నాలేసే పతిదే మా వృద్ధాలు మేము బహు జాగ్రత్త కలిగి ఉండాలా ప్రభావ అలాంటి కాలంలో ఉండడం ప్రభావ నా తన అనేకుల ప్రేమ చల్లారిపోతున్నాను కాబట్టి మేము ప్రభావ ఆ కలవరిశీలు మీరు చూపిన ప్రేమ మేము మర్చిపోకుండా అదిని మేము జ్ఞాపకం ఆ ప్రేమలు నింపుకొని ప్రభావ అనేకులు మేము ఉంచే బిడ్డలుగా తయారు చేయండి ఆ రీతి మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమంటూ ఆదిష్టమైన ఢిల్లీ పెరుగు మీరు ఆశ్రయిదించే అభిషేకించి పరిశుధాత్మ అభిషేకం దయించే ఆయన మీకొరకు ఉప శాసనం మీరు ఆశ్రయించి దీవించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకు మీరు ఆ కొన్ని ఈ దీనివంతా మీరే మాకు సాహిత్య ప్రతి దశలో ప్రభు నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఆరాధించి మీ మేము ఆనందించే వాళ్ళగా పరిశుధర తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలనైనా ఇస్రాయేళ్ల దేవ మీకు స్తోత్రాలుసయ్య ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలం ప్రభావ మా జీవితాలను సరి చేయమని ముఖ్యంగా తండ్రి మీ వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుంది యోనలు ఏ రీతిగా వారి నడతను శుద్ధీకరించుకుంటారు కేవలం దేవుని వాక్యం చేతనే అని వాయి నూట పంతొమ్మిదవది కీర్తనలో ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకు ఎంతో వందనలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం యథార్థతతోని ప్రభావ పరిశుద్ధతతోని మీ పక్షంగా లవడలాగా మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం మీ చెప్పిన ప్రతి పని మేము చేయాలా పర్వా కానీ ఎన్నో చేయలేకపోతున్నాం తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం రోషన్ కలిగి ముందు పోవాల పర్వ పెండింగ్ వర్క్స్ అన్ని త్వర త్వరగా ముగించుకోవాలా పర్వ అటువంటి కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగశాలలో విజయాలు తెచ్చేయండి ఈ లోకంలో శ్రమలలో తను మళ్ళీ శ్రమల కాలంలో మీరు మళ్ళీ కాచి కాపాడుతారు ఎందుకంటే మీ అందరితో మళ్ళీ ఓర్పు సానాలు కలిగి ఉన్న వారిని మీరు కాపాడుతున్నారు నైనా దాన్ని బట్టి మీకు వదనాలు కాబట్టి మీకు వాక్యంలో బలపడేలాగనా స్థిరపడిలాగనా ఎక్కడ ఏముందో గ్రహించి వాటిని అనేకులకు ప్రేమతో జవాబిచ్చేలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్లను ఆశ్రయించండి వారి ఉద్యోగాలలో జీవితాలలో సహాయపడండి ఆగిపోయిన మేళ్ళని అనుగ్రహించండి నడిపించండి తండ్రి జీవితాలు సెటిల్ చేయండి సంతానం అనుగ్రహించండి ఉద్యోగాలు అనుగ్రహించండి బలపరచండి ఇండ్లు అనుగ్రహించండి ప్రతి చోట మీకు కొరకు సాక్షణ పెట్టుకోమని వైరస్ బారి నుంచి వాళ్ళందరినీ కాపాడమని థర్డ్ వేవ్ విజృంభిస్తుందని చూపిస్తున్నారు ప్రభావ కానీ మాకు ఎప్పుడు చూపించినారు ప్రభావ ఇది మనుషులే మోసిపోతుందనైనా వాళ్ళు మోసపోకుండా కాపాడండి తండ్రి మీ యొక్క కనికరణిని చూపించమని ప్రార్థిస్తున్నాం అందరూ రక్షణ పొందాలా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో ఒక దినం అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనకు జవాబులు అనుగ్రహించమని నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త వందనాలు మీ పాదాలకు వందనాలు ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం వివేగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభావతండ్రి మధ్యాహ్నకాల సమయంలో ప్రభా ఆయన మమ్మీ యొక్క స్వరం ఇంటికి నైనా మీరు చిన్నతను బట్టి మీకు వందనాల తండ్రి అవును ప్రభు మేము ఎక్కడ కూడా నా తండ్రి నిర్లక్ష్య జీవితం జీవించకూడదు ప్రభు అయినా నేను మీ ప్రతి ఆజ్ఞను మేము అయిపోలో ప్రభావ ఆయన మీ కొరక విలువైన అర్పణలు తీసుకొని రావాలా పరిశుద్ధత కలిగి జీవించాలో ప్రాభ హృదయ శుద్ధి కలిగి జీవించాలో ప్రభు నా తండ్రి ఆదరించాలో ప్రాభ అయినా స్వార్థ పంచి పెట్టాల అనేకులు భేదులను మేము ఆదరించాలా ప్రభావ మీరే సహాయం తెచ్చేయండి ప్రభావ ఆయన మీ యొక్క సేవలకు మమ్మల్ని నడిపించండి తండ్రి నాయన నా ప్రభావ ఆయన మీ పిలుపు మాకు ఎంతగానో ఉంది ప్రభావా నా తండ్రి కానీ ప్రభావ ఎన్నో బృందాం ప్రభావ ముందుకు వెళ్ళాలని నాశపడుతున్నాం ప్రభా మీరు సహాయం దాచేయండి ప్రభావ నా తండ్రి ప్రతి బంధకాలు తెగిపోవాలి ప్రభావ నా తండ్రి మేము ముందుకు సాగాల ప్రాభ నా తండ్రి మీకు విలువైన అర్పణలు మేము పట్టుకొని రావాలా ప్రభావ నా తండ్రి ప్రతి చోట మేము వెళ్ళే చోట ప్రభావ అపవాది రాజ్యాన్ని కోల్చాలా ప్రభావ మీరే సహాయం దాచేయండి ప్రభావ మేము అక్కని సారం జీవించే కృపణ దయచేయండి ప్రభావ నేను మీరే మీ ఆత్మ అభిషేకించుకోమని ముందుకు నడిపించండి తండ్రి నేను మేము వెళ్ళే ప్రతి చోట మీరు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావ నేను మేము వెళ్ళాలా ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతి వ్యాక్సిన్ బాధలు అని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి తండ్రి నేను ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా జీవించటం నేను జీవించకూడదు ప్రభా అవును ప్రభా ఇంకా రాబో దినాలు భయంకరమైనది అని ప్రభా నా తండ్రి నేను ప్రకటన గ్రంథం మొత్తం నెరవేరాల్సింది ప్రభా వ్యాక్సిన్లని వీటి మీద ఆశలు పెట్టుకుంటున్నారు కానీ ప్రభా ఆయన ఇవన్నీ కాపాడవు ప్రభా మీ మీద ఆధారపడితేనే కాపాడుతా కాపాడబడతారు ప్రభా అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించుగా కృకరిస్తున్న మూలు ప్రభావ ప్రతి ఒక్కరు ఆ జ్ఞానం పొందుకోలే ప్రభా నైనా వీటి గురించి జరగాల ప్రభాయన కాపాటు పడతారు అన్నారు ప్రభావ కాబట్టి నా తండ్రి అయినా అటువంటి విధానాలకు జనాలు వెళ్ళాలా నా తండ్రి నా తండ్రి వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి ప్రభావ ఏది కూడా కాపాడలేదు జనాన్ని కాబట్టి నా తండ్రి అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరు నా తండ్రి నైనా కలిగి ఉంటకు సహాయం దండి ప్రతి ఒక్కరు మాటకు సహాయం దండి ప్రభావ పాప జీవితం నుంచి విడుదల దండి ప్రభావ మీరు ఆగ్రహి సమీపంగా ఉంది ప్రభు ప్రతి ఒక్కరినైనా సిద్ధపడి ఉంటాకి మీరు సహాయం దయచేయండి ప్రభున్నైనా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడయండి ప్రభావ ప్రతి ఒక్కరినైనా వాళ్ళు ప్రతి చోట మీరే శాంతి సమాధానం దండి ప్రభావ సకలమైన విధమైన శోధనల నుంచినైనా సకలమైన అపాయాల నుంచి మీరు కాపాడండి ప్రభావ వారి మీరే కంచకాలు దండి అయినా గొప్ప సేవ వాళ్ళ మీరు జరిపించండి తండ్రి అయినా ప్రతి ఒక్కరినైనా ఆయన మీకు విలువైన అర్పణలు తెచ్చి బిడ్డలుగా మారాలా ప్రభా మీరే సహాయం దయచేసి ముందుకు నడిపించండి ప్రభావ తండ్రి తిరిగి బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా హ జానకాల సమయంలో ప్రభా మీ అతని ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు తండ్రి ఏదైనా జాబ్ విషయంలోనే కానీ ప్రభా నేను ఆర్థిక విషయాల్లోనే మీరే తోడంండండి ప్రభా మీరేనైనా ముందుకు నడిపించండి తండ్రి ఇంకా ప్రభా గొప్ప సేవా మీరే సహాయం దయచేయండి ప్రభా దంట్లో ప్రతి అవసరతను మీరు తీర్చండి సిస్టర్ను కూడా తండ్రి ముందుకు నడిపించండి ప్రభావ నేను ఆత్మీయంగా బలపడటకు సహాయం దయచేయండి ప్రభా బిడంతో మంచి జ్ఞానంతో నింపండి తెలివితేటలతో నింపండి ప్రభా ఇబ్బందుల నుంచి దూరం చేసిన మీరే నైనా ఆఫీసులో గానీ ఇంట్లో కానీ మీరే తోడండి శాంతి సమాధానం తోటి ముందు గొప్ప సేవని మార్చుకోమని ఈ మాధ్యాన్ కాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వాందనాలు కృతజ్ఞత అస్థులు స్తోత్రాలు చెల్లిస్తూ నా జరిగిన సుఖిస్తు పరిశోధన ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రేమగల వాపర్లో కప్పు పరిశుద్ధ నాయన రక్షక మేము ఈ మధ్యాహ్న కాలం అందుకు కూడుకుని ప్రార్థించడానికి మంచి ధర్నాన్ని అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు వేసా ప్రభా నాయన రక్షక మేమైతే ప్రభా క్షణ ఊపిరి తీసుకుంటున్నాం కేవలం మీ కృపనే వేసాయ మీరు మా ఏడల కలిగిన జాలికి ప్రేమకై వందనాలు వేసా మేమైతే అర్హులము కాదు వేసా అయినప్పటికీ మీరు మాపైన కృప చూపిస్తున్నందుకు వందనములు స్తోత్రములు వేసా ప్రభానా రక్షక మేము క్రీస్తుని అనుసరించిన జీవితం వాక్యాన్ని అనుసరించిన జీవితాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకుని ముందుకు మార్చుకుని ముందు కొనసాగలాగా అనుగ్రహించండి సార్ ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ ఎవరెవరికైతే బాధలు కష్టాలు వేదనలు అనారోగ్యాలు ఉన్నాయో వారికి మీరే ప్రభా హీలింగ్ అనుగ్రహించండి సార్ కష్టాలన్నిటినీ తీసుకెళ్యండి సార్ అనాథాల కోసం నిరాశ్రయుల కోసం ఆ భాగ్యుల కోసం విధవరాల ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక నిజ దేవుడు మీరు అని ఎరుగునట్లుగా అనుగ్రహించండి సార్ థర్డ్ వేవ్ అయితే వస్తూ ఉంది అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని మీరెక్కల కింద మీరెక్కల చాటున భద్రపరుస్తారని విశ్వసిస్తున్నాను ప్రభా నాయనంలో ఉంటే థర్డ్ వేవ్ రాకుండా ఆపండి అందరినీ కాచి కాపాడి ఆశ్వదిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు యేసునామం పెరిట పాపని అతి వినయంగా వేడుకుంటున్నాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధ్యతలకి ప్రతి బ్రదర్స్ అందరికీ ఆరదలో పల్గొన బ్రదర్స్ అందరికీ ప్రతి కుటుంబాలకి సంఘానికి प्रति सदाकालोगा मेन आदर प्रेस अंदर की अंदर की